శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమునబడు ఆరవ ప్రకరణంలో రెండు వందల పంతొమ్మిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము రెండు వందల ఇరవై శ్లోకానికి అవతారిక కూడా తెలుసుకున్నాము సార్ మళ్ళీ చూడండి ఇరవై ఏడవ అంకము నన్ను బ్రహ్మతత్వ నిశ్చయాయ తయోహ స్వరూపం హేయత్వేన జ్ఞాతవ్యం ఇత్యాశంఖ్య తథాత్వ జీవేశ వాదయో ఏవ బుద్ధి నా పరిసమాపనీయ ఇత్యాహ శిష్యుడు అంటాడు స్వామిజీ జీవేశ్వరుల విషయంలో అనేక వాది విప్రతిపత్తిని మీరు చూపెట్టారు కదా అది ముముక్షలకు హేయమున్నది అని చెప్పారు కదా కానీ బ్రహ్మతత్వ నిశ్చయం కొరకు జీవేశ్వర స్వరూపము వాదుల చేత అంటే మత మతాంతరముల చేత ఏదైతే విచారణ చేయబడిందో అది హేయమే అయినప్పటికీ కూడా అద్వైత నిశ్చయం కోసము బ్రహ్మ నిశ్చయం కోసము జ్ఞాతవ్యం ఉన్నది తెలుసుకోదగిందే ఎందుకు అని అంటే అద్వితీయ పరబ్రహ్మ తత్వ నిశ్చయం కొరకు పూర్వపక్ష ఉక్తి అవసరమే ఉంటుంది ఉపాధ్యాయమే ఉంటుంది అని ఈ విధంగా శిష్యుడు శంక చేసినాడు బ్రహ్మతత్వ నిశ్చయం కొరకు జీవేశ్వర స్వరూప విషయంలో వాది విప్రతిపత్తి ఏదైతే ఉందో అది కొంత మేరకు జ్ఞాతవ్యమే ఉన్నది తెలుసుకోదగిందే ఉన్నది సర్వతా త్యాజ్యము కాదు హేయము కాదు అని అంటే తథాత్వే ఆ విధంగా జీవేశ్వరుల విషయంలో వారి విప్రతిపత్తిని విచారం అక్కడే ఆగిపోకూడదు మనకు బ్రహ్మతత్వ నిశ్చయము కరుగుట కోసము ఎంత అవసరమో అంత గ్రహించి తర్వాత దాన్ని త్యాగం చేయాలి బుద్ధిని అక్కడనే పరిసమాప్తం కానియకూడదు అంటే వారి మతాలయందే బుద్ధిని స్థిరపరచకూడదు వేదాంత తత్వ నిర్ణయం కోసం ఎంత అవసరమో అంత విచారం చేయి ఎంతవరకు అవసరము అంటే ఏ విధంగా సాంఖ్యులు త్వం శోధన చేసినారు పురుషుడంటే ఎవరు జీవుడు ఎవరు అంటే ప్రకృతి నుంచి వేరు చేసి శుద్ధ చైతన్యం ఏదైతే కూటస్థ చైతన్యం అది త్వం పదం యొక్క అంతవరకు వాళ్ళు విచారం చేశారు అంతవరకే మనము ఆ సాయంకులం నుండి తీసుకోవాలి అంతేగాని ఇంకా వారు చెప్పేటువంటి సిద్ధాంతాలు ఇంకా అనేకం ఉన్నాయి కదా జీవులు నానా అని మరి ప్రకృతి నిత్యం అని జగత్ అవి మాత్రం మనం గ్రహించకూడదు తుమ్ పదార్థ శోధన వరకు వాళ్ళు చేశారు కదా అది యోగ్యమే ఉంది అంతవరకు తీసుకొని వెనక్కిరా అంతేగాని అందులోనే నువ్వు బుద్ధిని పరిసమాప్తం చేయకు అట్లే యోగులు కూడా తత్పదార్థ శోధన చేశారు తత్ పదార్థానికి లక్ష్యమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని ఈశ్వరుడు అని చెప్పి ఆ ఈశ్వరుడు అసంగుడని చెప్పారు సరే అంతవరకు బాగుంది అంతేగాని ఇంకా ఆ మతం బుద్ధిని నివేశం చేయరాదు బుద్ధిని అక్కడే పరిసమాప్తం చేయకూడదు ఎంత అవసరమో అంత గ్రహించి మళ్ళీ సిద్ధాంతంలోకి రావాలి అని రెండు వందల ఇరవై చేస్తున్నాడు పూర్వపక్షతయా తత్వ నిశ్చయ హేతు తాం ప్రాప్న నిమజస్వ తయోరుణావత అవశ పూర్వపక్షత నిశ్చయ హేతు తా ప్రాప్త చే పూర్వపక్ష రూపంలో తత్వ నిశ్చయం కొరకు మత మతాంతరాల్లో విచారం చేయబడినటువంటి దీవేశ్వర స్వరూప విచారం ఉన్నదో దాన్ని గ్రహించదగినది అని ఒకవేళ నువ్వు భావించినట్లయితే అస్టు సరే ఉండని అది బాగుంది కాని ఏ తయో అవశ నీమజస్వ అంత మాత్రం చేత ఆ జీవేశ్వర విచారంలోనే అక్కడే ఆ మతవాదులు చెప్పినటువంటి సిద్ధాంతాల్లోనే నీ మనస్సును నిమజ్జనం చేయకు దానిలో మునుకలు వేయనీయకు బయటకు రావాలి సుమా జాగ్రత్త అని ఈ విధంగా సవధానం చేస్తున్నాడు గురుదేవుడు ఏ తావత తత్వ నిర్ణయ హేతుత్వ సంభవిన తయోహో జీవేశవాదయోహో ఏ అవస వివేక జ్ఞాన శూన్యో నా నిమజ్జస్వ ఇది యోజన పూర్వపక్షము తత్వ నిర్ణయం కోసం అవసరం ఉంటే సరే అంతవరకు దాన్ని గ్రహించు అంతేగాని ఆ జీవేశ్వర వాదంలోనే వివసుడవీ వివేక శూన్యుడవయి నీ బుద్ధిని అందులోనే మునగనీయకు మునకలు అని రెండు వందల ఇరవై శ్లోకం అంకం చూడండి నను సాంఖ్యయోగ శాస్త్రోక్తయోహో జీవేశయోహో శుద్ధ చిత్ర రూపత్వేన భగవద్భి అపి ఉపాధేయత్వాత తయోహ పూర్వపక్షత్వం ఇది సంకతే స్వామిజీ సాంఖ్యులు యోగులు తత్వం పదార్థాల శోధన చక్కగా చేశారు త్వ పదార్థ శోధన సాంఖ్యులు చేశారు తత్పదార్థ శోధన యోగులు చేశారు శుద్ధ చిత్ర రూపమే త్వం పదానికి లక్ష్యము తత్పదానికి లక్ష్యము వాళ్ళు నిర్ధారణ చేశారు అదే మీరు కూడా స్వీకరించారు అంతే కదా మీరు కూడా ఏం చెప్తున్నారు తత్పదానికి లక్ష్యము శుద్ధ చైతన్యం వ్యాపక చైతన్యం బ్రహ్మ చైతన్యం అని మీరు చెప్తున్నారు దానికే వాళ్ళు ఈశ్వరుడు పురుష విశేష అన్నారు క్లేశకర్మ విపాకత దాసయ్యి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని వాళ్ళు చెప్పినారు అదే విధంగా తొంపదానికి లక్ష్యార్థం కూటస్థ చైతన్యం మీరు చెప్తూనే ఉన్నారు మరి వాళ్ళు నిర్ణయం చేసిందే మీరు కూడా ఒప్పుకున్నారు కదా సాంఖ్య యోగ మతం అది పూర్వపక్ష రూపంలో మీరు ఎందుకు గణన చేస్తున్నారు అది కూడా సిద్ధాంతంలోనే గణన ఎందుకు చేయకూడదు వారిని కూడా ఎందుకు స్వీకరించకూడదు ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అసంగ చివ్యోక్తృశ్వర యోగోక్త శుద్ధౌ తావి చేస్త్రును అసంగ చిద్విభు జీవ సాంఖ్యులు అసంగ చిద్రూపము జీవుడు జీవుని యొక్క వాస్తవ స్వరూపము అని వాళ్ళు చెప్పే తత్వం పదం యొక్క విచారణ చేశారు తాదరుగుశ్వర యోగోక్త అదే విధంగా యోగులు కూడా తత్పదం యొక్క వివేచనం చేసి ఈశ్వర స్వరూప నిర్ణయం చేశారంటే అసంగుడు ఈశ్వరుడు శుద్ధ చైతన్యం అని చెప్పారు తౌ శుద్ధవు తత్వమోహో అర్థం ఇది చేరు ఇద్దరు కూడా తుమ్ శుద్ధ చిద్రూపము లక్ష్యార్థం చెప్పారు మరి తత్పదానికి శుద్ధ చైతన్యం లక్ష్యార్థం చెప్పారు మరి వేదాంతానుసారంగానే చెప్పారు కదా స్వామీజీ అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ముప్పై రెండో అంకం చూడండి సాంఖ్య యోగ శాస్త్రోక్తయోహ జీవేశయో శుద్ధ చద్రూపత్వే అయోహేద తై అంగీకారాత్ నాయం అస్మత్ సిద్ధాంత ఇత్యాహ సాంఖ్యులు యోగులు శుద్ధ చైతన్యము అనే చేసి చెప్పారు తుంపదానికి లక్ష్యము కూటస్థ చైతన్యము అసంగ చదువపుహు అని చెప్పినారు తత్పదానికి లక్ష్యము అసంగ ఈశ్వరుడు అని చెప్పారు బాగుంది ఎంత వరకు కాని తయోహ వాస్తవ భేదస్య జీవేశ్వరులకు భేదమును స్వీకరించారు సాంఖ్యులైతే ఈశ్వరుని ఒప్పుకోనే యోగులు ఒప్పుకున్నారు కాని జీవుని కంటే భిన్నము అని చెప్పినారు వాస్తవ స్వీకరించారు వాళ్ళు సరే ఔపాధిక భేదాన్ని స్వీకరిస్తే బాగుంటుండే స్తవ భేదం స్వీకరించారు కాబట్టి అది సిద్ధాంతానుసారంగా లేదు కావున వారిని పూర్వపక్ష రూపంలోనే గణన చెయ్యాలి అందుకని వారి మతము సర్వతా గ్రాహ్యం కాదు తత్పదార్థ తోమ శోధన వరకు అంతవరకు ఉపయుక్తముంది కానీ సర్వత వారి సిద్ధాంతాలు వేదాంత సిద్ధాంతానికి అనుగుణంగా లేవు కాబట్టి వారు మృతములు త్యాజ్యములు అని చెప్పుటకై ఇని అభిముఖం చేసుకున్నాడు పూర్వపక్షి ఏమని చెప్పినాడు తత్వ ఓహో ఉభౌ అర్థవ్ అస్మసిద్ధాంత తాం నగతవు ఈ త్వ పదార్థ శోధన తత్పదార్థ శోధన వారు ఏదైతే అది వివేకం చేసినంత బాగుంది కాని వాళ్ళు వివేకం చేసి అభేదం చెప్పలేదు వాస్తవ భేదం చెప్పినారు కాబట్టి అది సిద్ధాంతానుసారంగా లేదు అందుకని సాంఖ్య యోగ మతాలు త్యాజ్యములే పూర్వపక్షములే తత్వం పద యోగో ఉభవు సిద్ధాంతత్వం నగతవు ఇది యోజన తత్వం పదార్థాలను శోధన చేసిండే కదా అస్మత్ సిద్ధాంత అనుసారంగా వేదాంత సిద్ధాంత అనుసారంగా కావున అవి పూర్వపక్ష సిద్ధాంతములు కాబట్టి ముముక్షనకు వేదాంత జిజ్ఞాసువుకు అపి భిన్నౌ నిరూపిత ఇత్యాసంఖ్య ఆహా స్వామిజీ ఇప్పుడు వారు తత్పదార్థ త్వం పదార్థ శోధన చేశారు చేసి శుద్ధ చైతన్యమే నిరూపణ చేశారు త్వం పదార్థానికి అసంగ చిద్వాపు అని జీవుని యొక్క స్వరూపాన్ని నిర్ణయం చేశారు తత్పదానికి అసంగ శుద్ధచేతనం బ్రహ్మచేతనం అదే అతడే ఈశ్వరుడు అని నిర్ణయం చేశారు మరి మీరు కూడా తత్వం పదార్థ శోధన చేస్తూ కూటస్థ బ్రహ్మలను శుద్ధములుగా నిరూపణలు చేశారు కదా మరి వారు చేసింది మీరు చేసింది ఒకటే కదా మరి ఒకటే అన్నప్పుడు వారిని వేరుగా పూర్వపక్ష రూపంలో ఎందుకు మీరు చెప్తూ ఉన్నారు ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు నతత్వమారు భావార్త అస్మసిద్ధాంత తాంగత అద్వైత బోధనా ఏవ దిష్యతే అయ్యా చూడు లోకంలో జీవులకు జీవేశ్వరుల యొక్క భేదము ప్రసిద్ధమున్నది లోకలందరూ ఏమంటారు ఎవరి నేను అడగండి ఏమయ్యా నువ్వు ఈశ్వరునివేనా నువ్వు బ్రహ్మవేనా అని అడగండి ఏ తప్పు తప్పు అట్ట నేను బ్రహ్మని నేను జీవుని అని జీవ బ్రహ్మలకు భేదము ప్రసిద్ధము లోకంలో కనపడుతుందా లేదా ఆ ప్రసిద్ధమైనటువంటి భేదాన్ని అనువాదం చేసి వేదాంతంలో తత్పదానికి లక్షార్థము శుద్ధ చైతన్యము తత్వం పదానికి లక్షార్థము శుద్ధ అని తత్వం పదార్థ శోధనలో భిన్న భిన్నంగా శుద్ధ చైతన్యాన్ని చేసినాము ఆ భేదాన్ని అనువాదం చేస్తూ ఎందుకు అనువాదం చేయవలసి వచ్చింది అనువాదంలో తాత్పర్యం లేదు ప్రతిపాదనందే తాత్పర్యం ఉంది ఏమని ప్రతిపాదన చేసేది ఆ శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మమే ఈ తుంపదానికి లక్ష్యమైనటువంటి శుద్ధ చైతన్యం చద్రూపము ఏది కూటస్థ చైతన్యము ఇద్దరు భిన్నులు కాదు ఒక్కటే అని చెప్పే అభిప్రాయముతో మొదలు పదార్థన చేసి వేరుగా చెప్పడం జరిగింది వేరుగా చెప్పినంత మాత్రం చేత భేదాన్ని స్వీకరించినట్టు కాదు అక్కడ లేదా పూర్వపక్ష మతాలను స్వీకరించినట్టు కాదు పూర్వపక్షములు ఏం చేసినాయి భేదాన్ని సిద్ధి చేసి ఆ భేదమే ఖాయం చేసినాయి ఆ భేదాన్నే వాస్తవంగా చెప్పినాయి ఆ భేదం చెప్పలే కానీ మేము కూడా భేదాన్ని చెప్పినాము కానీ ఆ భేదమే వాస్తవం కాదు అది వేదాంత సిద్ధాంతం కాదు మరే మనగా తత్పదానికి లక్ష్యము త్వంపదానికి లక్ష్యం అనేటువంటి శుద్ధ చైతన్యం అది ఒక్కటే అని అభేదాన్ని చెప్పటైందే మా తాత్పర్యం ఉంది అభేద సిద్ధి కొరకే భేదాన్ని మొదలు అనువాదం చేయడం జరిగింది అనువాదం అంటే తాత్పర్యం లేదక్కడ లోకంలో జీవులకు జీవ బ్రహ్మలకు ఏదైతే భేద ప్రసిద్ధి ఉన్నదో దాన్ని అనువాదం చేసి చెప్పినాము కాని అంతటితో ఆగలేదు కదా భేదాంత సిద్ధాంతము భేదాన్ని చూపెట్టి అంతటితో ఆగిందా లేదు తత్వమసి అని అంటూ ఆ భేదాన్ని చెప్పింది అందుకని లోక ప్రసిద్ధమైనటువంటి భేదాన్ని అనువాదం చేస్తూ మేము కూడా తత్వ పదార్థాలను శోధన చేసి శుద్ధ చైతన్యాన్ని వేరువేరుగా చెప్పాము కానీ వేరువేరుగా చెప్పుటందే తాత్పర్యం లేదు అభేదం తాత్పర్యం ఉంది ముప్పై అంకం లోక ప్రసిద్ధ భేద నిరాశ ద్వారా తదైక్య ప్రతిపాదనాయ ఏవ తౌ భేదేన అనూదిత నతు తయో భేద ప్రతిపాద్యతే ఇది భావ లోక ప్రసిద్ధమైనటువంటి భేదాన్ని నిరాకరణ చేస్తూ జీవబ్రహ్మల యొక్క ఐక్యమును ప్రతిపాదించుటయందే మేము తాత్పర్యము ఫలవారమ్యి మొట్టమొదలు భేదాన్ని అనువాదం చేసి చెప్పినాము నతు తయో భేద ప్రతిపాద్యతే అంత మాత్రం చేత జీవ భ్రమల యొక్క భేదాన్నే ప్రతిపాదించడం తాత్పర్యం కాదు మాకు ఆ భేదాన్నే చెప్పుటందు తాత్పర్యం ఉంది ముప్పై తొమ్మిదవ అంకం తరిహి పదార్థశోధనం కిమర్థం ఇత్యహ మరి పదార్థ శోధన ఎందుకు చేయవలసి వచ్చింది అని శంక ప్రాప్తమైనప్పుడు అనాది మాయ్రాంత జీవేశ కేవలం శోధనంత యోహో అనాది మాయ చేత జీవులు భ్రమలో పడి జీవేశ్వరుల యొక్క భేదాన్ని చూస్తూ ఉన్నారు అనాది మాయ అన్నారు ఇక్కడ జీవులకు ఉపాధి మాయ కాదు కదా ఎవరు మరి అవిద్య అయితే ఇక్కడ మాయా శబ్దం చేత మాయను తీసుకోకుండా అవిద్యను తీసుకోవాలి అది కూడా అనాది అవిద్య ఆ అనాది అవిద్యకు వసగతులైనటువంటి జీవులు ్రాలో బడి జీవేశ్వరులకు భేదాన్ని దర్శిస్తు ఉన్నారు ఆ లోక ప్రసిద్ధమైనటువంటి భేద దర్శనమును నిరాకరించడం కోసము మేము తత్వం పదార్థ శోధన చేసినాము నలభై ఒకటో అంకం అత్ర మాయాశేనా స్వ వ్యామోహిక అవిద్య లక్ష్యతే రామకృష్ణ వారు స్పష్టం చేశారు లోకంలో అనాది మాయా అని విద్యారణ మాయా శబ్దాన్ని ప్రయోగం చేశాడు కాని మాయాశబ్దం చేత ఇక్కడ స్వాశ్రయ వ్యామోహిక అవిద్య లక్ష్యే అవిద్య మరియు మాయల యొక్క లక్షణాన్ని పక్షాంతరంలో వేరే రకంగా చేయడం జరిగింది ఏమనంటే సంక్షేపంగా ఉంది కంఠస్థం చేసుకోవడానికి కూడా సులభం కూడా ఉంటుంది వినండి స్వాశ్రయ అవ్యామోహకరి మాయా స్వాశ్రయ వ్యామోహకరి అవిద్య ఇంతనే అవిద్య గాని మాయా గాని స్వతంత్రంగా అయితే ఉండవు అవి కల్పిత ఉన్నాయి కల్పితం ఉన్నప్పుడు అధిష్టానాన్ని ఆశ్రయించుకునే ఉండాలి అధిష్టానానికి అంటే సత్తా వాటికి లేదు మరి కల్పితమైనటువంటి మాయా అవిద్యలు ఎక్కడ ఉన్నాయి అంటే చైతన్యాన్ని ఆశ్రయించుకునే ఉన్నాయి అయితే ఏ చైతన్యాన్ని అయితే ఆశ్రయించుకొని ఉన్నాయో ఆ చైతన్యాన్ని మోహింపజేయదు మాయా కాని వ్యామోహకరి అవిద్య అవిద్య మాత్రం ఏ చైతన్యాన్ని అయితే ఆశ్రయించుకొని ఉండదో ఆ చైతన్యాన్ని ఆవరించి కప్పిపెట్టి మరియు మోహితున్ని చేస్తుంది అనీశయ స్వచ్చత మున అనీశ్వరుడయి మోహితుడయి ఏడుస్తూ ఉన్నాడు జీవుడు వానికి ఉపాధి ఏది అవిద్య అవిద్యకు జీవుడే కదా చైతన్యమే కదా ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకొని మోహింపజేస్తుంది అవిద్య స్వ ఆశ్రయ వ్యామోహకరి అవిద్య అదే లక్షణంతో చెప్పినాడు ఇక్కడ అక్కడ మాయా శబ్దేనా స్వ ఆశ్రయ వ్యామోహిక అవిద్య లక్ష్యతే మాయా శబ్దం చేత స్వ ఆశ్రయమైనటువంటి ఏ చైతన్యం దాన్ని మోహింపజేస్తుంది వ్యామోహిక విమోహితున్ని చేస్తుంది అవిద్య ఇది అవిద్య యొక్క లక్షణం కంఠస్థం చేసుకోండి స్వ ఆశ్రయ వ్యామోహిక అవిద్య లేదా వ్యామోహకరి అవిద్య ఇది అవిద్య లక్షణము స్వ ఆశ్రయ అవ్యామోహకరి మాయా కేవలం అకారం ఒకటే తేడా ఆ వ్యామోహకరి మాయా వ్యామోహకారి అవిద్య తెలుసుకోండి అండర్స్టాండ్ చేసుకోండి అయితే విద్యారణ్య గురుదేవులు శ్లోకంలో మాయా శబ్దాన్ని ఏదైతే ప్రయోగం చేశాడో దాని చేత అవిద్యను గ్రహించాలి తయ విపరీత జ్ఞానం ప్రాప్తా కర్తృత్వాది జీవస్య సర్వజ్ఞత్వాది గుణయోగిత్వం చ ఈశ్వరస్య పారమార్థికం మన్యంతే అయితే ఈ అవిద్య చేత మోహితులయ్యి జీవులు ఈ పురుషులు ఏం చేస్తున్నారు వారిని కర్తృత్వాది యుక్తంగా భావించుకుంటున్నారు అహం కర్త అహం భోక్త అహం సుఖి అహం దుఃఖి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇత్యాది రూపం చేత మోహితులయ్యి కర్తృత్వాది విక్షేపాన్ని తన ఎందు ఆరోపణ చేసుకుంటున్నారు చేసుకుని నేను జీవుణ్ణి అల్పజ్ఞుణ్ణి అల్పశక్తి అని అనుకొని ఈశ్వరుని కంటే భిన్నునిగా వేరుగా భావిస్తూ ఉన్నారు ఇక ఈశ్వరని ఎందు సర్వజ్ఞుడని సర్వశక్తివంతుడని వ్యాపకుడని జగత్కర్త ఆరోపించి అతన్ని వేరుగా భావించి జీవేశ్వరులో పారమార్థిక భేదం ఉంది అని స్వీకరించారు లోకులు ఎందుకు అంటే ఈ స్వ ఆశ్రే వ్యామోహకరి మోహంలో పడి దానికి విభజులయ్యి అవిద్య వసగస్తోన్య అని చెప్పాడు కదా విద్యారణ్య గురుదేవుడు మొదటి ప్రకరణంలోనే అవిద్యకు ఉషగతులయ్యి నేను కర్తను భక్తను అల్పజ్ఞుని అల్పశక్తి మంత్రుని అని తనను భావించుకొని మరి ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు వ్యాపకుడు ఇత్యాది ధర్మాలతో కూడిన వాడని భావించి జీవేశ్వరులకు పారమార్థిక భేదాన్ని అంగీకరించారు ఈ అజ్ఞీవులు అంటే భేదము సత్యము అని స్వీకరించారు ఆ ప్రసిద్ధమైనటువంటి పారమార్థిక భేదమును ఏదైతే లోకులు స్వీకరించారో అత తన్ నివృత్ అర్థమేవ శేదాన్ని నిరాకరించుట కోసమే తత్వం పదార్థ శోధన మేము చేయవలసి వచ్చింది అని సమాధానం చెప్పినాడు నలభై అంకం పదార్థ శోధన ప్రకారమే నిదర్శయసేవు తదు ఉపాయత్వేన పూర్వోక్త దృష్టాంతం స్మారయతి పదార్థ శోధన ప్రకారం అంటే తత్వం పదార్థ శోధన చేసేటువంటి పద్ధతిని చూపెట్టుటకయి కృందకర్త పూర్వోక్త దృష్టాంతాన్ని మళ్ళీ స్మరిస్తూ ఉన్నాడు ఆ తత్వం పదార్థ శోధన ఏ విధంగా చేయాలి ఆ చేయుటకు పూర్వము ఎక్కడ అంటే పద్దెనిమిదవ శ్లోకంలో చెప్పినటువంటి దృష్టాంతాలని ఇక్కడ మనకు పునః స్మరించి చూపెడుతున్నాడు ఏమిటవి మహాకాశము ఘటాకాశము జలాకాశము మేఘాకాశం అనేవైతే దృష్టాంతాలు ఇచ్చారో ఆ దృష్టాంతాలను తీసుకొని ఇప్పుడు తత్వం పదార్థ శోధన ప్రకారము చూపెడుతున్నాడు అత ఏవా అత దృష్టాంతో యోగ్య ప్రాక్ సమ్యగీరి ఘటాకాశ మహాకాశ జలాకాశ్రకాత్మక అత ఏవ అత్ర అందుకని ఇక్కడ తత్వం పదార్థ శోధన చెవుటకై అంటే ప్రసిద్ధమైనటువంటి ఏదైతే జీవేశ్వరుల యొక్క భేదం ఉన్నదో లోకంలో దాన్ని నిరాశన చేయుటకై తత్వం పదార్థ శోధన ప్రారంభిస్తూ ఘటాకాశము మహాకాశము జలాకాశము మరియు అభ్రకాత్మక అంటే ఖమ్ అంటే ఆకాశము అబ్ర అంటే మేఘం అంటే మేఘంలో ఉన్నటువంటి ఆకాశం మేఘాకాశం అది ఈశ్వర స్థానీయంలో చెప్పాడు కదా మహాకాశ స్థానీయంలో శుద్ధ చైతన్యము పరమాత్మ చైతన్యము మరియు ఈశ్వర స్థానంలో మేఘాకాశంను జీవస్థానంలో జలాకాశంను కూటస్థ స్థానియము ఘటాకాశము అనే విధంగా నాలుగు ఆకాశాలు దృష్టాంత రూపంలో చెప్పాడో వాటిని ఎప్పుడూ స్మరిస్తూ తత్వం పదార్థ శోధన ప్రారంభిస్తున్నాడు యత పదార్థ శోధనం కర్తవ్యం అత ఏ ఇత్యర్థ ఎందువలనైతే పదార్థ శోధన కర్తవ్యం ఉందో అందువల్ల ఇప్పుడు పద్దెనిమిదో శ్లోకంలో చెప్పబడినటువంటి దృష్టాంతాలను తీసుకొని పదార్థ శోధన ప్రారంభిస్తున్నాడు పదార్థ శోధన ప్రకారం పదార్థ శోధన ప్రకారాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నాడు శ్లోకం రెండు జల భ్రోపాధ్యా జల భ్రచేత ఆధార ఊతుఘట ఆకాశ మహాఆకాశు నిర్మలో జల అభ్ర ఉపాధి అధినే తే జలాకాశము అబ్రఖే అభ్ర ఆకాశము అంటే మేఘాకాశము ఈ రెండు జలము మరియు అభ్రము అంటే మేఘము అనేటువంటి ఉపాధుల ఉన్నవి ఏ విధంగా దర్పణం యొక్క అధీనంలో ముఖ ప్రతిబింబం ఉంటుందో ప్రతిబింబము దర్పణాధీనం ఉంటుంది దర్పణం తీసేస్తే ప్రతిబింబం ఉండదు దర్పణాన్ని సన్నిధిలో పెట్టుకుంటే ప్రతిబింబం ఉంటుంది దర్పణాన్ని కదిలిస్తే ప్రతిబింబం కదులుతుంది అంటే ప్రతిబింబము దర్పణం యొక్క అధీనంలో ఉంది ఇది సర్వలోక ప్రసిద్ధం కదా అదే జలం అనేటువంటి ఉపాధి అధీనంలో జలాకాశం ఉంటుంది అభ్రం అంటే మేఘము అనే మేఘం అనే ఉపాధి అధీనంలో మేఘాకాశం ఉంటుంది అదేవిధంగా దృష్టాంతంలో చెప్తున్నాడు అయితే జలాకాశమునకు అవకాశం ఇచ్చినటువంటి ఘటాకాశం ఏదైతే ఉందో అది మరియు మేఘాకాశానికి అవకాశం ఇచ్చినటువంటి శుద్ధ మహాకాశం ఉందో అది రెండు సునిర్మలు అవి నిర్మలంగా ఉన్నాయి ఆ మేఘాకాశము జలాకాశము జల మేఘ అనేటువంటి ఉపాధుల అధీనంలో ఉంది కానీ ఘటాకాశం మహాకాశం అవి నిర్మలంగా శుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఏం అంటూ దార్థంలో చెప్తున్నాడు చూడండి నలభై ఏడవ చూడండి ఏ జలాకాశ్రకే తే జల అభ్ర ఉపాధి అధీనత్వాలు అపారమార్థికే జలాకాశము మరియు మేఘాకాశములు ఏవైతే ఉన్నాయో జలము మరియు మేఘము అనేటువంటి ఉపాధి అధీనంలో అవి అపారమార్థికములు పారమార్థికములు కావు సత్యములు కావు ఉపాధి ఉన్నంత వరకు వ్యవహరింపబడతాయి జలాకాశము మేఘాకాశం అని ఉపాధులు లేకపోతే జలాకాశం లేదు మేఘాకాశం లేదు అంటే అవి పారమార్థికములా కావు అనిత్యములు అపారమార్థికములు తయోహో ఆధారభూతవు ఘటాకాశ మహాకాశ సునిర్మలవు ఆ రెండిటికి ఆధారమైనటువంటి జలాకాశానికి ఆధారమైనటువంటి ఘటాకాశము మేఘాకాశానికి ఆధారమైనటువంటి మహాకాశము ఏవైతే ఉన్నాయో రెండు సునిర్మలు అంటే జలాది ఉపాధి నిరపేక్ష ఆకాశ మాత్ర రూపవు జలము మేఘము అనేటువంటి అపేక్ష లేకుండా శుద్ధంగా ఉన్నాయి ఘటాకాశము మహాకాశం ఈ విధంగా దృష్టాంతంలో చెప్పి దాష్టాంతిక మహా ఇప్పుడు దాష్టాంతంలో చెప్తున్నాడు శ్లోకము రెండు వందల ఇరవై ఆరు ఏమానంద విజ్ఞాన మయోమాయాధిష్టాన కూటస్థ బ్రహ్మణి తు సు ఈ విధంగా దృష్టాంతంలో చెప్పుకున్నాము అదే ప్రకారంగా దాష్టాంతంలో కూడా తెలుసుకోవాలి అంటూ ఏం అని చెప్తున్నాడు ఆనంద మయుడు విజ్ఞానమయుడు ఆనందమయుడు ఎవరు ఈశ్వరుడు విజ్ఞానమ్మయుడు ఎవరు జీవుడు వీరిద్దరు కూడా మాయా మరి బుద్ధి అధ్యయనంలో ఉంటారు ఏ విధంగా జలాకాశం మేఘాకాశం జలము మరి మేఘము అనేటువంటి ఉపాధి అధ్యయనంలో అదే విధంగా జీవుడు బుద్ధి అధ్యయనంలో ఉంటాడు బుద్ధి అనే జీవుడు కాబట్టి అంతఃకరణ విశిష్ట చేతనము జీవుడు కాబట్టి అంతఃకరణం ఉపాధి వాడు జీవుడు అంతఃకరణం యొక్క ఉంటాడు బుద్ధి యొక్క అధ్యయనంలో ఉంటాడు ఎవరు విజ్ఞానమయుడు ఇక ఆనందమయుడు ఈశ్వరుడు మాయా అధీనంలో ఉంటాడు ఎందుకో అతనికి ఉపాధి మాయ కాబట్టి ఆ ఉపాధి అధ్యయనంలో ఈశ్వరుడు ఉంటాడు కానీ తదు అధిష్టాన కూటస్థ బ్రహ్మణితో ఆ రెండిటికి అధిష్టానమైనటువంటి అంటే విజ్ఞానమయునికి అధిష్టానము కూటస్థ చైతన్యము ఆనందమయునికి అంటే ఈశ్వరునికి అధిష్టానము శుద్ధ చైతన్యం బ్రహ్మ చైతన్యం ఈ రెండు మాత్రం సునిర్మలవు సునిర్మలం అంటే ఉపాధి అనపేక్షితమైనటువంటి శుద్ధ చైతన్లు అని చెప్పినాడు దీంతో ఏం చెప్పినట్లయింది తత్వంసే మహావాక్యంలో తత్పదానికి త్వంపదానికి వాచ్యార్థము లక్ష్యార్థము చెప్పినట్లయింది తత్వం పదార్థ శోధన ప్రారంభించాడు కదా తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు లక్షార్థము శుద్ధ చైతన్యం త్వంపదానికి వాచ్యార్థము జీవుడు మరి లక్ష్యార్థము కూటస్థ చైతన్యం అని తత్వ పదార్థంలో ఒక్కొక్క పదానికి వాచ్యార్థ లక్ష్యార్థాలు చెప్పినాడు ఏతత్ కక్షోపయోగేన సాంఖ్యయోగ మతీ దేహోన్నమయ్య ఆత్మహేనా ఈ విధంగా తత్పదం యొక్క త్వపదం యొక్క వాచ్యార్థ లక్ష్యార్థాలు చెప్పిన తర్వాత ఇక వాచ్యార్థం అయితే ఉపాధి వృత్తమై కాబట్టి అదైతే గ్రాహ్యం కాదు లక్ష్యార్థమే గ్రాహ్యం ఉన్నది ఎప్పుడైతే లక్ష్యార్థము గ్రాహ్యం ఉన్నదో తత్వం పదార్థంలో తత్పదానికి లక్ష్యాన్ని త్వం పదం యొక్క లక్ష్యాన్ని వేరు చేసిగా తెలుసుకున్నాము బస్ ఇంకేంది మనం చేయవలసిన పని అయిపోయింది ఈ పని సాంఖ్యులు యోగులు చేశారు కదా అని శంక నన్ను పదార్థ శోధన కక్షోపయోగివేనాపి సాంఖ్య యోగ మత ద్వయం అంగీకార్యం ఇది చేత్యపమిదముచ్చతే ఇతరేషామీ శాస్త్రాము అస్మాభి అభిపేయత్వా శిష్యుడు అంటున్నాడు స్వామిజీ పదార్థ ద్వయ శోధన కక్ష తత్పదార్థం యొక్క శోధన త్వ పదార్థం యొక్క శోధన చేసి ఇప్పుడు మీరేం చేశారు శుద్ధ చైతన్యాన్ని వెలికి తీశారు బ్రహ్మచేతనము తత్పదానికి లక్ష్యార్థము కూటస్థ చైతన్యం త్వం పదానికి లక్ష్యార్థము శోధన చేసి మీరు శుద్ధ చేతనాన్ని వెలికి తీసారు ఈ పని ఏదో యోగులు కూడా చేశారు సాంఖ్యులు కూడా చేశారు కదా అలాంటప్పుడు వారి మత ద్వయం కూడా అంగీకరించటం యోగ్యమే కదా మనం చేయాల్సింది వారే చేశారు మరి వాళ్ళు మనకు ఆదరణీయులే కదా వారి మతాన్ని అంగీకరించవచ్చు కదా అని ఈ విధంగా శిష్యుడు అంటే ఇది చేద్ విధంగా శంఖ అన్నప్పుడు ఇది అల్పమిదముచ్చాడు నువ్వు చాలా అల్పమైన విషయం మాట్లాడినావు అంటాడు అంటే ఇంకా నువ్వు చెప్పేది ఉంది నువ్వు కొద్దిగానే చెప్పినావు నేను ఎదువరకే చెప్తూనే వచ్చినా అయినా వాళ్ళ మతంలోకి పోకురా అన పోతేవంటే అనగే పోతావు నువ్వు ఎందుకంటే వాళ్ళ మతంలో అభిరుచి కనుక ఏర్పడా అంటే ఇక వాళ్ళ మతమే నిజమని భావించి వాళ్ళ మతంలో పడిపోతావు అక్కడ పోకురా సంసారంలో పడిపోతావు అని నేను సవధానం చేస్తూనే వచ్చాను చివరికి అంత పని చేసినవు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు సాంఖ్య యోగ మతం కూడా అంగీకారమే కదా స్వామీజీ ఇప్పుడు విద్యారణ గురుదేవులు అంటున్నారు అరే అరే సాంఖ్యులు యోగులు ఎంద్రా ఇంకా వేరే వేరే ఇతర మతాలు ఉన్నాయా లేవా ఇతరేషామీ శాస్త్రానం తక్షోపయోగితేవేనా అస్మాభి అభిపేయత్వా ఇతర మతాలు కూడా ఉన్నాయి కదా కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా వేదాంత అనుసారంగానే చెప్పారు కదా మరి వారి మతాలను కూడా స్వీకరించాలి కేవలం సాంఖ్యుల యోగులేంద్ర ఆయన అందరి మతాలను స్వీకరిస్తాం మనం అందరు మన బంధువులే అందుకని అందరు మనకు ఆదరణీయులే ఒక్కలిద్దరి అందరిని ఒప్పుకో చూసారా ఎంత పని అయిపోయింది అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఏతత్ కక్షోపయోగేనా సంఖ్య యోగో దేహో నమయ కక్షత్వా ఆత్మత్వేనా అభిపేయత అయినా కేవలం సాంఖ్య ఇప్పుడు దేహమే ఆత్మ అనేటువంటి చారువాకులు కూడా ఉన్నారు ఇంకా ప్రాణాత్మవాదులు ఉన్నారు ఇంద్రియాత్మవాదులు ఉన్నారు శూన్యవాదులు ఉన్నారు సిడ రూపం చెప్పేది ఎవరు అంటే కుమారులు బట్టు ఆయన ఉన్నాడు కేవలం జడు రూపం చెప్పేటువంటి నైయాయకులు ప్రాభాకర్లు ఉన్నారు వారి మతాలు కూడా కొంతమేరకు మనకు ఉపయోగమే ఉన్నాయి కాబట్టి వారిని కూడా స్వీకరిద్దాం ఆయన అంటున్నాడు అంటే ఇక్కడ శిష్యుణ్ణి ఏం చెప్పినట్లయింది వ్యతిరేక ముఖంగా చెప్తున్నాడు ఇక్కడ ఆ విధంగా నీ మనసు వారి అందరూ అభిరుచిని చూపకూడదు ఆ మతాల్లో నువ్వు అభిరుచిని చూపకూడదు అని చెప్తున్నాడు యాభై రెండవ అంకం చూడండి కుతా తరి సాంఖ్య యోహో వేదాంత విరోధిత్వం ఇది స్వామీజీ మరి అలాంటప్పుడు సంఖ్య యోగ వేదాంతానికి విరోధి అని మీరు ఎందుకు చెప్తున్నారు ఏ ఏ అంశాల్లో విరోధం ఉన్నది వేదాంతానికి సంఖ్య ఏ నిమిత్తమును తీసుకొని ఏ కారణాన్ని తీసుకొని మీరు వేదాంతానికి విరోధి అవుతారని చెప్తున్నారు అనంటే జీవ భేద జగత్ సత్యత్వ ఈశ్వర తాటస్థ్య లక్షణ అంశే ఇత్యాహ జీవ భేదమును చెప్తారు వాళ్ళు సాంఖ్యులు మరియు యోగులు జీవులలో పరస్పరము భేదము చెప్తారు అందుకని వేదాంతానికి విరోధి ఉన్నది మరి జగత్ సత్యం అని చెప్తారు వేదాంతేతర మతాలని కూడా ద్వైత మతాలు వాళ్ళందరూ ఏమంటారు ద్వైతం సత్యము ప్రపంచం సత్యము అంటారు అది వేదాంతానికి విరోధం ఉన్నది మరియు ఈశ్వరుడు అసంగుడు ఈ జీవుని కంటే భిన్నుడు అని యోగులు చెప్తారు ఆ విషయంలో కూడా వేదాంతానికి విరోధం సర్వం కలివిధం బ్రహ్మ అని చెప్తూ ఉంటే ఈశ్వరుడు భిన్నుడు అని చెప్తారు ఈ ప్రకారంగా వేదాంతానికి విరోధం ఉన్నందు అవి పూర్వపక్ష మతాలు వేదాంత విరోధి మతములు అని మేము చెప్తున్నాము అంటూ శ్లోకాన్ని ప్రవర్తన చేస్తున్నాడు రెండు వందల జగత్ సత్యం ఈశోన్య ఇతి చేయం తేత సంఖ్య యోగ వేదాంత సమ్మతి ఆత్మలకు పరస్పరం భేదమున్నది జీవ జీవులకు భేదం జీవ నానత్వాన్ని స్వీకరిస్తారు ఈ అంశంలో వేదాంతానికి విరోధం ఉన్నది సాంఖ్య యోగ మతం మరియు జగత్ సత్యత్వం జగత్ సత్యం అని చెప్తారు ఈ విషయంలో కూడా వేదాంతానికి విరోధం ఉన్నది మరియు యోగ మతంలో ఈశా అన్యహ ఇది ఈశ్వరుడు జగత్తు కంటే జీవుని కంటే భిన్నులు అని ఏదైతే యోగులు చెప్తారో ఇది కూడా వేదాంతానికి విరోధం ఈ మూడు అంశాలు గనక ఒకవేళ వాళ్ళు త్యాగం చేస్తే వేదాంతమే అంతే ఒకవేళ త్యాగం చేస్తే వాళ్ళకు అప సిద్ధాంత ఆపత్తి ఏర్పడుతుంది వాళ్ళ సిద్ధాంతాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు మరి ఎవరైనా వారి యొక్క అస్తిత్వాన్ని వారి యొక్క సిద్ధాంతాన్ని కోల్పోవడానికి ఇష్టపడతారా చెప్పండి ఇష్టపడారు అది వాళ్ళు వదులుకోరు మనం వాళ్ళను స్వీకరించము అందుకని వాళ్ళు పూర్వపక్ష రూపంలో ఉండలేనాయన అంటారు యాభై అంకం చూడండి నన్ను జీవస్య అసంగత జ్ఞానాదేవ ముక్తి సిద్ధే అద్వైత బోధేనా ఇది ఆశంక్య అద్వైత జ్ఞాన అసంగత్వాదికం నా సంభావ్యత్యం హృది నిధాయ ఉత్తర శిష్యుడు అంటున్నాడు స్వామిజీ సాంఖ్యులు యోగులు కూడా తత్పదార్థ శోధన త్వం పదార్థ శోధన చేసి శుద్ధ చైతన్యమే ఇది అవశిష్టమే ఉంది అది లక్ష్యార్థం అని చెప్పారు కదా స్వామిజీ మరి ఇంకేమని చెప్పారు పురుషుడు అసంగుడు అని చెప్పారు ఇంకేమున్నది వేదాంతం గదే చెప్తుంది కదా అసంగోయం పురుష అసంగో నిజతే అని అంటూ బృహదరణ ఉపనిషత్తు కూడా అదే చెప్తుంది కదా వేదాంతం మరి వేదాంతలు చెప్పిందే వాళ్ళు చెప్పినారు అసంగము ఉన్నది తెలుసుకుంటే అయిపోయి ముక్తి ఇంకేమున్నది మీరు కూడా చెప్పారు కదా ఇంతకు పూర్వమే వాళ్ళు చెప్పింది ఏంది మీరు కూడా చెప్పారు అసంగం ఉన్నదని తెలుసుకుంటే మొక్క అని చెప్పారు మీరు కూడా అరే బాగానే జ్ఞాపనం పెట్టుకున్నాం నాయన ఎక్కడ చెప్పాను ఓ నాకు యాదికుంది నూట శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చిన మీరు తావాత ముక్తి రీత్యా శృతయస్మృతయస్తత శృతి స్మృతి మమైవాజ్ఞే ఇత్య ఈశ్వర భాషితం చెప్పారా లేదా మీరు అక్కడ అంటే అసంగము ఉన్నది ఆత్మ అని ఇంత మాత్రం స్వీకరించినట్లయితే ఏం ప్రయోజనం స్వామిజీ అని నేను అడిగితే మీరు ఏమని దానికే మోక్షం అంటారు రండి అని మీరు చెప్పినారా లేదా ఇంతే కాదు దానికి ప్రమాణాలు ఇచ్చినారు మీరు శృతయ స్మృతయ శృతులు స్మృతులు అసంగత్వ జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాయని శృతి స్మృతి ప్రమాణాల చేత మీరు మోక్షం కలుగుతుంది అసంగత్వ జ్ఞానం చేత చెప్పారు అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అని కూడా చెప్పారు శృతి స్మృతులు ఈశ్వరుని యొక్క శాసనం ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అని చెప్పారు ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞా రూపమైనటువంటి శృతి స్మృతుల్లో అసంగత్వ జ్ఞానం చేత మోక్షం కలుగుతుందని చెప్పారని మీరే చెప్పారు అలాంటప్పుడు ఈ అద్వైత జ్ఞానం ఎందుకు స్వామీజీ అసంగత్వ జ్ఞానం చేతనే మోక్షం సిద్ధిస్తూ ఉండగా అద్వైత బోధేనా అద్వైత బోధం చేత ఏం ఉపయోగం ఉన్నది ఇది ఆశంక్య ఈ విధంగా శంక చేసినప్పుడు నాయనా చూడు అద్వైత జ్ఞానం అంతరేనా అసంగత్వాదికం న సంభావ్యతే అద్వైత జ్ఞానం కలగకుండా అసంగత్వాదులు సిద్ధించవు అందుకని అద్వైత జ్ఞానం యొక్క అవసరం ఉంది అని ఈ అభిప్రాయాన్ని హృదయంలో పెట్టుకొని చెప్తున్నాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు జీవో సంగత్వ మాత్రేణ కృతార్థ ఇది చందనాది నిత్యత్వ మాత్రేణ అపి కృతార్థత జీవుడిని అసంగుడున్నాడని తెలుసుకున్నంత మాత్రం చేతనే కృతార్థులమైపోతాము అనే ఒకవేళ నువ్వు అంటే స్రగ్చందనాదులను కూడా నిత్యం అని కూడా ముక్తుడవైపోతావు కదా స్రగ్ అంటే పూలమాల చందనం అంటే మీకు తెలుసు ఆది అంటే స్త్రీ పుత్ర ధనాదులు ఏవైతే స్రగ్చందన వనితాదులు ఉన్నాయో ఇవన్నీ కూడా నిత్యం అని ఒప్పుకోవు కదా అంటేను ఏది తెలుసుకోలో అది తెలుసుకోలేక ఏదో తెలుసుకోని నేను కుట్టస్తున్నాను అనుకుంటున్నావు అలాంటప్పుడు మరి సందనాథులను కూడా నిత్యమంతం ఒప్పుకో దాని చేత కూడా నువ్వు అని కొంచెం వ్యతిరేకముఖంగా వ్యంగ్యంగా చెప్తున్నాడు అసలైన అభిప్రాయం తర్వాత శ్లోకంలో చెప్తాడు అభిసంధిమి ఆవిష్కర్వతి ఇప్పుడు హృదయంలో ఉన్నటువంటి అభిసంధి అభిప్రాయం ఏమి అది ఇప్పుడు చెప్తున్నాడు చూడండి యథా స్రాగాది నిత్యత్వం దుస్సంపాద్యం తథాత్మనహ అసంగతం నవ్యం జీవతోర్జదీశయోహో సక్ చందనాది నిత్యత్వం దుస్సంపాద్యం ఏ విధంగా సరక్ చందన వనితాదులు అవి నిత్యము అని నిరూపించడానికి రాదు అసంభవం అవి నిత్యం అవుతాయి ప్రత్యక్ష సిద్ధమై అనిత్యములై దృశ్యములై ఉండగా అవి నిత్యం అని ఎలా పూలమాల నిత్యమా చందనము నిత్యమా వనితాదులు నిత్యమా గృహారామ నిత్యమా అనిత్యాని శరీరాన్ని విభవో నైవ ఈ శరీరాలు మరియు శృఖచంద్ర వనితాదులు గృహారామ క్షేత్రాదులు ఇవన్నీ కూడా అనిత్యములు ఇవి ప్రసిద్ధమున్నాయి లోకంలో అవి నిత్యములను సిద్ధి చేయడానికి అసంభావ్యము అసంభవం అదే విధంగా తథా ఆత్మన అసంగత్వం నా సంభావ్యం ఆత్మకు అసంగత్వం కూడా సంభవించదు ఆత్మకు అసంగత్వం సంభవించదు అంటే శృతులే చెప్తున్నాయి వేదాంత సిద్ధాంతం ఉన్నది అసంగవయం పురుస శృతులు చెప్తుంటే అసంగత్వం సంభవించదు మీరు అని అంటే హా చెప్తున్నాము సంభవించదు ఎంతవరకు సంభవించదు జీవతో జగదీశయోహో అక్కడ చెప్పినాడు ఆత్మకు అసంగత్వము ఎంత సంభవించదు అనంటే జగద్ ఈశ్వరుల జీవనం ఉన్నంత అంటే జగత్తు సత్యము ఈశ్వరుడు సత్యము మాయా సత్యము అని ఎంతవరకు నువ్వు భావిస్తావు అంతవరకు అసంగత్వము అసంభావ్యము అంటాడు అందుకోసము అద్వైత బోధ అవసరం జగత్తును నిరాకరణ చేయుటకు ఈశ్వరుణ్ణి నిరాకరణ చేయుటకు అద్వైత పోద అద్వైతం అంటే ఏమి నేహ నానస్తికించనా ఇక రెండవది లేదు సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం అద్వైతం సజాతీయ వస్తువు గాని విజాతీయ వస్తువు గాని స్వగత భేదం గాని లేనటువంటిది అద్వైతము మరి అద్వైతాన్ని సిద్ధి చేయాలంటే సజాతీయమైనటువంటి జీవత్వ ఈశ్వరత్వ బ్రహ్మ విష్ణు రుద్రాది సజాతీయమైనటువంటి చేతనాలను కూడా నిరాకరణ చెయ్యాలి ఉపాధి ఎట్లా ఉండగా అద్వైతం ఎట్లా సిద్ధిస్తుంది ఇక విజాతీయ భేదం జగత్తున్నది ఆ జగత్తును కూడా నువ్వు నిరాకరణ చేసినప్పుడే కదా అద్వైతం సిద్ధించేది ఆ ద్వితీయం అనేటువంటి ద్వైతం ఉండగా అద్వైతం ఎట్లా సిద్ధిస్తారు చెప్పు శత్రువు జీవించి ఉండగా నాకు జయం కలిగింది సంభవమా చెప్పు శత్రువును చంపితే కదా నీకు జయం గలిగేది వాడు జీవించి ఉండంగా నీకు జయం అనేది సిద్ధించదు అట్లా జగత్తు ఈశ్వరుడు జీవించి ఉండంగా అద్వైత సిద్ధి కలుగనేరదు అందువల్ల అసంగత్వం కూడా అద్వైత జ్ఞానం లేకుండా సంభవించదు అని శ్లోకం ద్వారా చెప్పాడు యాభై ఎనిమిదవ అంకం చూడండి జీవత విశేష్య విశేషణ ఆకారేణ ఈ జగత్తు మరియు ఈశ్వరుడు వీళ్ళు విశేష విశేషణ ఆకారం చేత జీవించి ఉండగా ఆత్మకు అసంగత్వం అసంభవము అన్నాడు విశేషణ విశేషం కలిస్తే విశిష్టము అంతే కదా ఈ విశిష్ట ఆకారం ఎంత వరకు ఉంటుందో అంతవరకు అసంగత్వము అసంభవము ఎందుకు విశేషణం అనేది ఒకటి కదా జగత్ అనేటువంటి మాయ అనేటువంటి ఉపాధి ఉపాధి అనండి విశేషణం అనండి విశేషము ఈ ఉపాధులు విశేషణములు ఈ విశేష విశేషణ ఆకారం ఎంతవరకు ఉంటదో అంతవరకు అసంగత్వము అసంభావ్యము అసంభవమే స్పష్టయతి ఆ అసంభవమేటో కొంచెం స్పష్టం చేయండి స్వామిజీ అంటే చెప్తున్నాం వినండి అంటాడు అవశ్యం ప్రకృతి సంగం పురేవాదే తయ్యమీశోపిశా సతి ప్రకృతి పురా ఇవ అవశ్యం సంగం ఆపాదయేత్ ఎంతవరకు ప్రకృతి సత్యము జగత్తు సత్యము అని స్వీకరిస్తావో అంతవరకు ప్రకృతితో సంబంధం ఉండి తీరుతుంది ఎప్పుడైతే ప్రకృతితో సంబంధం ఉంటుందో ఆ సంగం ఎట్లయితే చెప్పు అందుకని ఎంతవరకు ద్వైతాన్ని మీరు స్వీకరిస్తారో ఎంతవరకు ప్రకృతిని స్వీకరిస్తారో అంతవరకు సంబంధం ఉండి తీరుతుంది ఎందుకంటే ప్రకృతి ఉన్నది కదా దాని స్వభావం ఉన్నది స్వభావం దురతి అని చెప్పింది ఉన్నది ఉదయనాచారులు నే కుసు సుమంజులు గ్రంథంలో ఈశ్వరుని యొక్క సిద్ధి చేసినాడు అక్కడ ఉదాహరణాచారుల కంటే పూర్వము బౌద్ధ మతము ప్రబలి పోయింది దేశంలో మొత్తం దేశమంత బౌద్ధ మతం వ్యాపించి పోయింది అద్వైత బౌద్ధులు ఏం చెప్పారు ఈశ్వరుడు లేడు వాదం లేదు ఏం లేదు అహింస పరమో ధర్మ బస్ ఏంటే ప్రచారం చేస్తూ ఉన్నారు అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని సిద్ధి చేయడానికి న్యాయపు సుమంజులే అనేటువంటి గ్రంథాన్ని రాసి బౌద్ధులను ఖండన చేసి ఈశ్వరుని సిద్ధి చేశాడు స్వభావం దురతిక్రమ అక్కడి నుంచి పోయాం ఉదయనాచారుల దగ్గరికి స్వభావం ఏదైతే ఉందో అతిక్రమించడానికి రాదు నీటికి శీతలత అగ్నికి ఉష్ణత ఇవి స్వాభావికములు వాటిని నీటి నుంచి గాని అగ్ని నుంచి గానీ వేరు చేయగలమా చేయలేము అట్లా ప్రకృతి స్వభావం ఏమిటి అంటే పురుషుణ్ణి పరిచేదే అంతే స్వభావము అలాంటప్పుడు మరి ప్రకృతిని అట్లే పెట్టుకుంటే జగత్తును అట్లే పెట్టుకుంటే ఈశ్వరుని అట్లే పెట్టుకుంటే ఆ ప్రకృతిని స్వీకరించింది అట్లయింది కాబట్టి ప్రకృతి ఉన్నదంటే మళ్ళీ జీవునికి మళ్ళీ మోహాన్ని కలిగించే సంఘము కలిగిస్తుంది అసంగుడు చెప్పు పురాయి అంటే పూర్వం వలే ఇప్పుడు తత్పదార్థ తుమ్ పదార్థ శోధన చేశావు చేసిన తర్వాత ప్రకృతిని జగత్తును ఈశ్వరత్వాన్ని జీవత్వాన్ని సంపూర్ణంగా మిథ్యా అని సిద్ధి చేస్తే అప్పుడు అద్వైత బోధ అయితే అని కళ్యాణం అవుతుంది కానీ ఇంకా ప్రకృతిని ఈశ్వరుని అట్లే పెట్టుకుంటే జగత్తుని అట్లే పెట్టుకుంటే మళ్ళీ బంధం వచ్చేందుకు అవకాశం ఉంది మళ్ళీ సంఘం సంబంధం ఏర్పడేందుకు అవకాశం ఉంది ఎందుకు దాని స్వభావం ఉన్నది వస్తువు స్వభావ గుణాలు చూపెడుతుంది అందుకని స్వభావ దురతి ప్రకృతి స్వభావం మోహింపజేసేది మరి మోహింపజేసే నేను సంగీని చేస్తుంది నేను శ్రీ విద్యారాయణ గురుదేవులు ముందు చెప్పబోతున్నారు రెండు వందల డెబ్బై నాలుగు శ్లోకంలో సంఘి హి బాధ్యత లోకే నిస్సంగుఖం అశ్ను తేన సంఘ పరిత్యాజ్య తర్వాత ఇచ్చత సంఘి వాడు లోకంలో బంధింపబడతాడు బద్ధుడవుతాడు నిస్సంగుడైన వాడు సుఖాన్ని పొందుతాడు తేనా ఈ కారణం చేత సంఘ పరిత్యాజ్య సంఘము పరిత్యజింప అందుకని అసంగత్వ సిద్ధి కావాలంటే అద్వైత బోధ అత్యంత అవసరము తథా ఈతం ఈశ అపి నియత్తి ఎప్పుడైతే ప్రకృతిని స్వీకరిస్తావో అప్పుడు ఈశ్వరుణ్ణి కూడా నియమనం చేస్తుంది అతన్ని కూడా సంగీణీ చేస్తుంది జీవుణ్ణి కూడా సంగీణీ చేస్తుంది ఫలితమాహా ఫలితం చెప్తున్నాడు తథా సచి అశక మోక్ష ఎప్పుడైతే సంగీ అవుతాడో ఎప్పుడైతే బద్ధుడు అవుతాడో ఇక మనకి ఎక్కడ చెప్పండి అందుకని అణిర్మోక్ష ప్రసంగ అందుకని ప్రకృతి జగత్తు ఈశ్వరత్వము జీవత్వము వీటిని అన్నింటినీ మిత్యత్వ నిశ్చయం చేసి అద్వైత బోధనం పొందినప్పుడే అసంగత్వం సిద్ధిస్తుంది అప్పుడే మోక్షం కలుగుతుంది అని చెప్పినాడు ఎంత వరకు వచ్చాము రెండు వందల ముప్పై ఒకటో మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనో సహ వీర్యం తేజస్వినధీతమస్సు మా విద్విషావై ఓ శాంతి శాంతిశాంతి